సర్వే సర్వత్రా ఈశ్వరుణ్ణి చూ చూడగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి ఒకే ఒక లక్షణం నిర్గుణం వాడు అందరిలో ఈశ్వరుని చూడగలుగుతాడు అంతటా ఈశ్వరుని చూస్తాడు ఆ ఈశ్వరుణ్ణి నిర్గుణుడుగా చూస్తాడు ప్రకాశంగా చూస్తాడు చైతన్యంగా చూస్తాడు జ్ఞానంగా చూస్తాడు భ్రాంతిరహితంగా చూస్తాడు జాగ్రత్తగా ఇలా ఈశ్వర లక్షణంలో మొదటి లక్షణమైనటువంటి జ్ఞానంలో మొదటి లక్షణమైనటువంటి స్వరూప జ్ఞానంలో మొదటి లక్షణమైనటువంటి ఈ నిర్గుణాన్ని జ్ఞాన మార్గంలో ప్రతి ఒక్కరూ స్వానుభవంలో తప్పక వందకి వంద శాతం సంపాదించాలి సాధన పూర్వకంగా సంపాదించాలి అన్ని సాధనలు చేసి సంపాదించాలి ఇప్పుడు మళ్ళా చదవండి శ్లోకం సరే అండి అక్కడ కాదు అక్కడ కాదు ఆగు ఆగా పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు ఇప్పుడు ఒక లక్షణాన్ని చూసాం మనం ఈ ఒక లక్షణాన్ని వెంటనే పక్కన ఇంకా రెండు లక్షణాలు వేశారు చూడండి ఏమంటే నాకు గుణాతీతం అయ్యానని నిర్గుణం అయ్యానని నా గట్రా తెలుస్తుంది సమస్య అది కదా సగుణం అంటే బాగా అర్థమైపోయింది ఎందుకని అయితే పిడకలు చేయడం అన్నా ఉంటుంది లేకపోతే పిడకలు చేయడం మానేయడం ఉంటుంది ఎందుకని గాఢన్ నిద్రావస్థలో ఏ పిడకలు చేయలేడు మెలకులోనూ కళలోనూ తప్పక పిడకలు చేస్తాడు పిడకలు చేయడం ఎప్పుడన్నా చూసారా ఇట్ ఈస్ అన్ ఆర్ట్ నాట్ ఏ సింపుల్ డ్యూటీ మామూలు వాళ్ళని పిడకలు కొట్టమంటే వాడి వల్ల కాదు చస్తే పిడక రాదు బయటికి అది బాగా ప్రాక్టీస్ ఉండాలండి మీకు కావాలంటే ఎవరైనా గ్రామానికి వెళ్ళి చూడండి సార్ ఉన్న వాళ్ళకి అసలు తెలియనే తెలీదు అమెజాన్లో కొనుక్కుంటాడు ఆవు పిడకలు ఇది వీడికి మాత్రం తెలిసింది అంతే అంతకు మించి వీడికి అంతకు మించి పరిజ్ఞానం లేదు కానీ ఆ పిడక తయారు చేయాలంటే చాలా ఆర్ట్ ఉండాలి సరే ఏదేమైనప్పటికీ ఏదైనా సరే నువ్వు తయారు చేసిందే పిడకేనండి అల్టిమేట్గా మనం చెప్పడం ఉద్దేశమేది ఈ ఆవు పిడకలు ఆవు పేడతో తయారు చేయబడిన పిడకలతో తయారైనటువంటిదే విభూతి వెరీ వెరీ ఇంపార్టెంట్ మామూలుగా తయారైన దాన్ని ఎక్కడో పట్టుకొస్తే లాభం లేదు అంటే శ్మశానంలో దొరికే విభూతి కేవలం ఈశ్వరార్చనకే పనికి వస్తుంది పెట్టుకోవడానికి పనికిరాదు కా రెండవ విభూతి అదేమిటి యజ్ఞం యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తారు ఆ పూర్ణాహుతి తర్వాత పూర్ణాహుతి ప్రసాదం ఇస్తారు అది కూడా విభూదే యజ్ఞ ప్రసాదం అది కూడా విభూదే ఇది మానవులందరూ ధరించవచ్చు స్త్రీ పురుష భేదం లేకుండా ధరించవచ్చు ఇక మూడో విభూతి ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యాలు యజ్ఞ హోమ ద్రవ్యాలు అన్నింటితో కలిపి ఆవు పిడకలతోటి ప్రత్యేకంగా విభూతి తయారు చేస్తారు ఈ విభూతిని కూడా అందరూ ధరించవచ్చు సరే కోసం ఎందుకోసమయ్యా అంటే విభూతి కోసం తయారు చేసేటటువంటి సాంప్రదాయం మనది తదుపరి అవే పిడకలు ఎక్కువైపోయి వాటినే వంటచరకుగా వాడేటువంటి పరిస్థితికి రెండవ మెట్టుకు దిగజారం ఇంకా మూడవ మెట్టు ఆ పిడకల్ని అనేక రకాల వాటికి వాడుతున్నాం అంత్యేష్టిలో కూడా మొహం మీద పెడతారు ఇది మూడవ మూడవ ఉపయోగం సరే ఏదైనా ఆచారంలో వీటికి వీటి పాత్ర వీటికి అహోమాలు యజ్ఞాలు యాగాలు వాటిలో కూడా వీటిని వాడతారు సరే సదాచారానికి వాడతారు కర్మకాండలో వీటన్నిటికీ ప్రాధాన్యత ఉంది ఏ కర్మ చేసినా అది సగుణం వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్త కర్మ క్రియ అన్న త్రిపుటి గుణధర్మంతో ముడిపడి ఉంది ఏమండి నిర్గుణం అనగానే నిష్క్రియా వెంటనే రెండవ లక్షణం ఏం చెప్పాడు నిష్క్రియా ఏమంటే నిష్క్రియ శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధం చేశాడు అన్నామనుకోండి ఆయన ఏమంటాడు నేను చేయలేదు చేశాడా చేయలేదా శ్రీకృష్ణ పరమాత్మ లేకపోతే మహాభారత యుద్ధం జరిగింది అసలు ఆయన యుద్ధం చేయను ముర్రో అన్న దగ్గర నుంచి యుద్ధం ముగిసిపోయే వరకు ఈయనే ఉన్నాడు అర్జున విషాద యోగం దగ్గర నుంచి మొదలు పెడితే రోజుల యుద్ధం పరిసమాప్తం వరకు అంతటా పరమాత్మే కనబడతాడు మనకి కానీ ఏమన్నాడు నేను యుద్ధం చేయను బాబు ఆ ధరించ అని నెయ్యముగా ఒక పక్క ఊరకే మాట సాయము చేయువాడ ఏం చెప్పాడండి తెలివిగా నేను యుద్ధం చేయను ఆయుధం పట్టను కానీ నువ్వు అడిగినప్పుడు మాత్రం సలహా చెప్తా మాట సాయం చేస్తా అన్నాడు యుద్ధం చేసినట్ట చెయ్యనట్ట చేసి చెయ్యని వాడయ్యాడు విని వినని వాడయ్యాడు కని కనని అకర్త అతడకర్త అంటే నిర్గుణం అంటే అర్థం ఏమిటి ఇలా ఉండాలి అతడు అకర్త సంసార భారం అంతా మోసినట్టే కనబడతాడు నట్టే